మీరు స్టార్టింగ్ చూడండి మీరు దివానీటి మంత్ర గొప్ప దీవ మీద జ్ఞాపకం చేసుకోండి మా దగ్గర దిగిరండి సుప్రభ మీరు ఆత్మస్ దేవాణి శుతం ఇద్దరు చూడలేక మాకు సజ్జుడు కొందా సుప్రభ మీకు పిల్లల జ్ఞాప్యం చేసుకోని ఆన్లైన్ ప్రేమ దిగిరండి మీరు మాట్లాడాలి విజ్ఞాన ప్రారంభం చేస్తాను దాని మీద గొప్ప విజయం తెచ్చని శీకర్ శక్తి దాన్ని గర్తించండి నా దీవానికి శుతం చేసాం యశ్వ్రభ మీ ఆత్మ కొంత మీ జ్ఞానం తెచ్చు నూతన అభిషేకం తెచ్చుని నూతన జ్ఞానం తెచ్చుని నూతన పరిశుద్ధులు నడిపించండి అంచు వాక్యం ఎత్తుగా జ్ఞానం ఎత్తుగా యశ్వభాన్ని నడిపించండి రాక సమీపించింది యశ్వభానికి చూడం మంచి నెరకాల పోతుంది యశ్వభ సువార్థ పోవాలి యశ్వభ నా దీవానికి చూద్దాం చేసి గ్రామ గ్రామం స్వార్థ పోవాలా కారణం చేసి ఆత్మ నడిపిన తెచ్చేసి పరిశుభాత్మ నడిపించేసి నూతన మీ జ్ఞానం తిరిగి మాకు స్వాయించు మీరు మన దేశంలో ప్రస్తుతం ఎందుకో నన్ను ఎంతగాంచి పాట పాడుతున్నాం ఈ రోజు హైదరాబాద్ కలిసి అంత అన్న కులాలుగా ఉన్నప్పటికీ దేవుడు మనలో ఆయన సారమైన ప్రసూపించి సజీవుట్లో ఉంచి మనకి ఇబ్బంది లేకుండా మన చోటి మన పక్కన ఉన్న కాలం ఇబ్బంది పడుతున్నప్పటికీ మనకు లేకుండా ఇబ్బంది ఆయన సురక్షితమైన రెచ్చల కింద మనం చాచి దాచి కాపాడుతున్నాడు చూస్తున్నాడు కోటేశ్వర్లు కూడా ఈ రోజున ఇవాళ హైదరాబాద్ వరద ఇబ్బంది పడుతున్నారు కానీ మనకేం దాచే కాపుదలో మనము క్షమంగా ఉండగలిగాని దానికి వందనముని ఆ దేవుడికి నేను కలిగిన గాక సో ఎందుకు మన ఇంతగా క్షేమించేవారు రక్షణ ఇచ్చాడు అలాగే ఆకుంటూ శరీరానికి కావాల్సినటువంటి ప్రొటక్షణం ఆయన దయచేస్తూ ఉన్నారు అంటే దేవుడికి నెహం గాక పాఠా శ్రే దేవాదే స్థితి పాత్ర సుయా వే le luniya seyya na papa moba mar ropivainao na shapamapa naligibela re teve नाखु चालन दे उड़ऊ नीगे ना स्थान मिलो नीए नाखु चालन दे उड़ऊ नीवे ना स्थान मिलो नीए हल्ले लुआ శయ చల్ల సో నగరు ఓ దేవా నాది స్త్ర han leya ye sriya nirupamamal le nam chinnamavo le palakalome nivasi chinnamavo nindu pamale nirmyanchunavu nipalikalone nivasinchumannavu nindu nanno enkonnannu Nī kōrakai nī krupalo Nī kūmanyo yen mū kumhāo Nī kōrakai nī krupalo Hallelujah vē shaiyā Hallelujah vē shaiyā to nannta ga neu re ninchitvo deva samduto nadi na stuti patra salenu yaseya మనోచ నా కు NANU DAA CHI YINNAW NANU NUNI LAW CHU CHU KUNNAW NANU DAA CHI YINNAW HALLELUYA YESHAYA HALLELUYA YESHAYA सने दिनालो की नव सर्वमुनीलो नीचम पदनालो की सर्वस्वमुनीलो नी गुनेनु जे कमगु अरके ननु विदेवा नम nee nee me nu me sur ke kam avar ki mano vidanam chee ve yendu ko samlinta ganevu prenchitivo deva amde kam nadi natthi patra hallelujah yesya na manavulunde me manasul neravere na manugalamunde me brahmadumule in de e niya druta prema sankalpam ye me nichal nimitham me ne nichal nimitham hallelujah hallelujah చిన్నగా ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం సభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహన తెలుగుదేవ మహిమ సర్వతాన్ని పరిశుద్ధి రాసుకొని స్తోత్రంలో గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రవ్వా సురక్షితంగా కాపాడినైనా కృపల్ మమ్మల్ని భద్రపరుచుకున్నారైనా దినానికి ప్రవ ఇక నూతనమైన కృపను మాకు అనుగ్రహించిన ప్రవ్వా నేను శృతించలాగన మీ కీర్తించలాగన ప్రార్థించలాగనా మీకు స్వరంగంలాగన ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందావు ప్రవ్వ మీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఐశ్వర్యం ఓకే కలుగునీయ ప్రవ్వాతో వాక్యం మీద మాట్లాడను ప్రవ్వా నూతనమైన ఆదర్శకు మాకు అనుగ్రహించండి వాక్యమైన సత్యం గ్రహించలాగనా మా ఆత్మ ఆత్మీయాన్ని తల్లుకోండి మహిళలు తెరవండి ప్రవ్వానికి ప్రవ చిన్న గొర్రె పిల్లలాగా మమ్మల్ని మీ మెల్లమెల్లగా ప్రవ్వ మీకు చేయబడి నడిపించండి మీ ఆత్మ ద్వారా నడిపించి సాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామము తండ్రి ఆమెయా గ్రంథము ఇర్మియా గ్రంథము నలభై యాభై అధ్యాయము ఆరో వచ్చినంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము నలభ యాభై అధ్యాయం ఆరో వచ్చిన ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే నా ప్రజలు త్రోవ తప్పి త్రోవ తప్పిన గొర్రెలు లాగా ఉన్నారు వారి కాపరులు వారి వారి కాపరులు కొండ వారిని తీసుకొని వారిని త్రోవ తప్పించి జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయారు చూడండి ఈ వాక్యము ఇర్మియా ఒక ప్రవక్త దేవుని యొక్క బిడలు లో ఉన్న జీవించే ఇర్మియా జీవించే కాలంలో ఆయన బిడలు ఏ రీతిగా ఉన్నారనే విషయం అక్కడ చెప్తున్నారు అంటే దేవుని మార్గాన్ని వాళ్ళు ఏం చేశారంట తొలగిపోయినారు ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన ధర్మశాస్త్ర విధులు వాళ్ళన్నింటి పక్కన పెట్టేసి మనుషులు ఏం చేశారంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఒక వాళ్ళక వాళ్ళకు చెప్పిన విధానాన్ని పాటించి దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకు తొలగిపోయినప్పుడు చూడండి పాత నిబంధన కాలంలో ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నప్పుడు ప్రవక్త బోయడు పొద్దున లేచి పోయేటోడు ప్రవక్త పెందనకాడ లేచి ప్రవక్త బోయి వాళ్ళు చెప్పేటోడు ఆ పట్టణంలో ఏదన్నా దేవుని తిరుగుద తిరుగుబాటు చేసినప్పుడు ప్రవక్తతో దేవుడు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంటది ఇది కదా అంటే ప్రవక్తలు ఎక్కడుంటారు ఊరి చివరు ఎక్కడో ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ ప్రజలను హెచ్చరించినట్టు మనం చూస్తాం కానీ అక్కడ కూడా అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు ఆశ్చర్యం అది సత్యాన్ని ప్రకటించే ప్రవక్తలు ఉన్నారు అక్కడ అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు కానీ ఇర్మ్యా గంధంలో కానీ ఈస్కల గంధంలో కానీ ఎక్కువ కనిపిస్తారు అబద్ధ ప్రవక్తలు ఇర్మ్యా గంధంలో మరి కనిపిస్తారు దేవుడు ఒక మాట చెప్తే వాళ్ళు ఇంకొక మాట చెప్తారు కానీ ప్రవచించే మాటకు ఆ నామేను ప్రవచిస్తూ ఉంటారు కానీ వాడుకోవడం ఆ నామమే వాడుకుంటారు కానీ ఆయన చెప్పే వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది ఎగ్జాంపుల్ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూస్తాం మనం హనాని ఒక ప్రవక్త ఉంటాడు ఆయన ప్రవచిస్తాడు ఇరుమతో చెప్తాడు కొంతకాలం మీరు బబుల రాజ్యంలో చెరగా ఉంటారు మీరు తర్వాత మిమ్మల్ని బయట తీసుకుని కాబట్టి కొంతకాలం మీకు మీరు అక్కడ ఉండండి ఎవరు కూడా తిరుగుబడతాం అని చెప్పి ఒక ప్రవక్త హెచ్చరించినప్పుడు వాళ్ళు కొంతమంది లోపలిని కొంతమంది తిరుగుబడతాం చేసింది కానీ అక్కడ హనాని ప్రవక్త చెప్తాడు అదన్ని కాదు దేవుడు మరల మిమ్మల్ని తీసుకొస్తాడు తొందరలోనే అని చెప్పి ఇర్మే ముందు ఒక ఖాడిని విడిచినట్టు మనం చూస్తాం అక్కడ చూడండి అంటే అక్కడ ఏం చెబుతుందంటే ప్రభు దేవుడు దేవుని ఒక మాట చెప్తే శ్రమ కలుగును అన్నప్పుడు ఖచ్చితంగా శ్రమ ఉంటుంది ఈ రోజు మీరు ఆయన రక్షణ మీరు చూస్తారని ప్రభు చెప్పినప్పుడు ఖచ్చితంగా రక్షణ చూస్తారు అన్నారు కాబట్టి ఆయన చెప్పిందే సత్యం అన్నట్టు ఆయన ఆయన బిడ్డల ద్వారా ప్రకటించిందే సత్యం ఆయన వాక్యమే సత్యం ఆయన బైబిల్ చూస్తున్న ప్రతి వాక్యము సత్యం కాబట్టి ఆయన సత్యాన్ని పక్కన పెట్టి మనం ఏం చేస్తామంటే ఒక దశలో సమర్థించుకొని వాక్యం తీసుకుంటాము కానీ దాన్ని వేరేలాగా దాన్ని అర్థం చేసుకుంటాం అనర్థం అక్కడ అదే జరిగింది కాబట్టి ఇస్రాయల్ ప్రజలు అంతా అట్లనే పోయినది వేలే కాలంలో మంది ప్రవక్తలు అబద్ద ప్రవక్తలు ఈయనొక్కడే ఉంటాడు ప్రభు కొరకు కానీ నాలుగు మంది చెప్పిన మాట వాళ్ళు విన్నారు వాళ్ళు దీన్ని ఒక ప్రవచించడం చూస్తాము ఒకసనే దైవ ఆవేశం వల్ల ప్రవచిస్తారు ఆయన ఏలియ ప్రవక్త కానీ అక్కడ జరిగిన ఒక విధానం మన మనకు తెలిసే వాక్యం కానీ అక్కడ అక్కడ ఏంటంటే నిజమైన దేవుడు యహోవ్ అని ఒక ఆయన పేరు రుజువు పరచాల ఆయనే దేవుడు అంటే అక్కడ ఆ టైంలో రుజువు పరిచినా గానీ మళ్ళా కొంతకాలానికి మళ్ళా విగ్రహాన్ని తట్టుకోవటం ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి అక్కడ జీవిస్తూ అంటూ మాత నిబంధన అన్నీ అట్లనే చూస్తాం మాలాకి గ్రహం అక్కడ మల్లాకి లాస్ట్ అన్నట్టు కానీ ఇక్కడ ఎందుకు ఆ రీతిగా ప్రభు చూస్తున్నారంటే ఎందుకు తట్టిపోతున్న గొర్రెలు అన్నప్పుడు మరి కాపర్లు ఏం చేస్తున్నారు ఆశ్చర్యం కాపర్లు ఏం చేస్తున్నప్పుడు కాపర్లు ఏం చేయాల గొర్రెల మంచి మార్గంలో నడిపించాలన్నట్టు గొర్రెలు మంచి మార్గంలో నడవాలా పచ్చిక గల చోట్ల తీసుకెళ్లాలా మంచిగా మే మేపాలా ఏదైనా కాలుకు దెబ్బ తగిలితే వాటిని చూసుకోవాలా ఇవన్నీ ఆత్మీయ విధానంలో మనం చూసుకుంటాం అన్నిట్లో మనం దోహదపడతా ఉంటాం సహాయపడతా ఉంటాం కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఇక్కడ త్రోవ తప్పిపోయిందంటే వాళ్ళు త్రోవ తప్పిపోయి వారి కాపర్లు అంటే ఎవరైతే వాళ్ళని కాస్త కాపర్లు ఏం చేస్తారు కొండల మీద తీసుకొని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించి చూడండి కాపర్లే త్రోవ తప్పిస్తారు అంట ఇది నడిపించాల్సిన కాపరే మంచి మార్గం నడిపించిన కాపురే త్రోవ మరి గొర్రెల పరిస్థితి ఏం కావాలా గొర్రె గుణగనం ఏంటి అది ఎప్పుడు తల దించుకునే పోతాం అంటారు తల దిం అది ఎత్తినట్టు ఎక్కడ చూడం ఏదో ఒక టైంలో పైకి లేదు చూస్తే మిగతా టైం అంతా ముందు ఒక గొర్రె తలంచుకోపోతుంటే అవి ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అది ముందు ఏది పోతే అది ముందు గొయ్యి ఉందా నుయ్య అంటే పది మంది ఒక ఎక్కడ పది గొర్రెలు ఒక ఈ మిగతా ఐదు గొర్రెలు కూడా పోతూనే ఉంటాయి అన్నట్టు అది ఏంది అనేది ఆలోచించినట్టు కానీ ఈ రోజు కూడా అక్కడనే ఉంది పరిస్థితి ఎందుకంటే దేవుని మొదట బాగానే ఉంటుంది కానీ చివరికి వచ్చే వరకు ఏం చేస్తాయంటే రకరకాలమైన విధానాలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మార్గం తప్పిపోతున్నారట్టు అంటే ఆయన వాక్యం నుంచి తొలగిపోతున్నారంట అదే త్రోవ పక్క వ్యతనంటే అదే వారి కాపరుల కొండ మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ దప్పించేది జనులు కొండ కొండకు వెళ్ళచ్చు అంటే ఎక్కడ పెడితే పరిగెత్తునట్టు అంటే ఒక దిరత్వం అనేది లేదు అంత చెంచల మనసు గాలి కొడితే అటు పరిగెత్తిపోతున్నట్టు ఎటు ఉపదేశం ఎక్కడ బాగా ఉపదేశం ఉండక కానీ వాక్యం తప్పు లేదు కానీ ఆ విన్న వాక్యము అది దేవుని నుంచి వచ్చిందా లేదా అనేది పరిశీలించాలా ఎందుకంటే ఈ చివరి ఎన్ని టైంలో చాలా మంది ఎందుకు తగ్గిపోతారు అంటే రకరకాలమైన విధానాలు మనకు తెలుసు బైబుల్ లో ఉంది వాక్యంలో కాబట్టి ఎందుకు ఈ వాక్యం ప్రభు కొన్ని వాక్యాలు ప్రేరేపిస్తా అంటే మనం ఒక దేవుడు ఒక నేను నిజమైన కాపర్ని అంటాడు నా గొర్రెలకి నా ప్రాణాన్ని పెడతానంటే మన చెప్తాడు గొర్రెల కోసం నా ప్రాణానే పెట్టినంటాడు కాబట్టి ఆయనకు ప్రతినిధి మనం కూడా ఆ రీతిగా ఉండాలని చూపించింది ఆయన ఆయన చేసి చూపించిందో ఆయన విధానాన్ని కాబట్టి అది మనం పట్టుకొని ప్రభు సాయం తీసుకుని మనం ఏం చేయాలంటే మంచి కాపరలాగా ఉండాలా గొర్రెలను మంచి మార్గంలోకి దేవుని వాక్యం నడిపిస్తూ ఉండాలా కానీ వాక్యం ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మనం ఎదుగుతామో ఈ లోక జీవన సమయ విషయాలు విషయాలు కూడా మనం ఎదుగుతాం ఎందుకంటే అన్ని ఉన్న వాక్యాలు బైబుల్లో కానీ కొన్ని చెప్తారో కొన్ని చెప్పరు కాబట్టి అది ఎవరైతే దేవుని వాక్యం ధ్యానిస్తుంటో అది బయలుపరచబడతా ఉంటాయి కాబట్టి కొంతకాలానికి మాకు అర్థమైంది పౌరులు ఒక విషయం మాకు అర్థమైందంటే మీరు మీరు ఒక గోడలాగా ఉండాలని ఎప్పుడు అర్థమైపోయింది ఆ మూస గ్రహణ వేడులో అసలు వాక్యం మాకు మాకు మాకు తెలియదు వెళ్ళలే సరే ఏదో రూపకంగా ఎందుకంటే ఇది అనేకలకు పోవాలా అనే కృపాది స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తున్నారు విడిచిపెట్టే వాళ్ళు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కాపర్లే మనం త్రోవధర్పించడం అంట ఇది చాలా దుఃఖకరంగా ఉంటుంది కదా జనులు కొండ కొండకు వెళ్చు తాము దిగబరిచిన చోట మర్చిపోయినారు ఎందుకంటే కాపుర్ విడిచిపెట్టేస్తే మరి గొర్రెల పరిస్థితి ఏం కావాలా ఎక్కడ పోవాలా గొరెలు గొర్రెల మార్గం తీసుకెళ్లేదు ఇప్పుడు మనం నాకు ఒక పది గొర్రెలు ఉన్నాయి ఆ పది గొర్రెలు నేను తీసుకొని పోతూ మంచి కా పచ్చి తర్వాత అక్కడ పోయిన తర్వాత వాటిని విడిచిపెట్టిన ఇంటికి వచ్చేస్తే మరి ఆ గొర్రెలు ఎక్కడ పోవాలా తెలియదు కదా వాటికి అది అది మూగజీవులు అంటే మన ఫిజికల్ చూస్తాను ఇప్పుడు ఆ గొర్రెలు నాకు ఇచ్చిపెట్టి మన నువ్వు ఇంటికి వచ్చేస్తే నువ్వు అట్ని విడిచిపెట్టేస్తే ఇటు ఎంత ఎంత కాలం నేను కాయాలి నాకు ఎంతో భారంగా అని చెప్పి విడిచిపెడితే విడిచిపెట్టి ఇంటికి అనుకో మరి ఆ గొర్రెల పరిస్థితి ఏం కావాలా ఈ గొర్రెల వల్ల నాకు ఎలాంటి లాభం లేదు ఇటు ఎంత కాలం సాగు సాగుతున్నా గానీ ఇటువల్ల నాకు ఏం ప్రయోజనం లేదు అని కొంతమంది ఏం చేస్తాను కాయ మానేసి ఊర్లలో చూస్తూ మాకు గొర్రెలు కాయటం మానేసి ఏం చేస్తాడు ఎందుకంటే కొద్ది ప్రయాసం ఎక్కువ ఉంటుంది గొర్రెలతోని వర్షం పడింది అనుకో అది కొన్ని చచ్చిపోతాయి కూడా ఆ వర్షను భరించలేదు కానీ మేకలు మేకలు అయితే భరించవచ్చు భరిస్తే ఎండలో ఎన్ని రోజులు వానలో ఉన్నాయి కానీ వాటికి ఏం కాదు కానీ గొర్రెలు అనేది మెత్తబడిపోతాయినట్టు వాటికి అన్ని లేనిపోయిన అనారోగ్యాలు వస్తాయి కాబట్టి ఎందుకంటే అది గొర్రె అంటే అది సాధువు జీవి కదా అది అది చాలా తగ్గింపు జీవితం ఉంటుంది అది ఏం తెలియదు అన్నట్టు అలాంటి గొర్రెలని కాపరకి అప్పచెప్పినప్పుడు కాపర ఏం చేయాలా గొర్రెల నుంచి ఏమన్నా చూసుకోవాలా అది కాదు కదా నీ పని ఏంది నువ్వు గొర్రెలను కాయాలా ఆయన గొర్రెలు నువ్వు కాయాల నీ పని అది అది ఎట్లా గాయనేది అది మన తలంపులు కాదు ప్రభువు మార్గం అది చూపిస్తానట్టు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే విచ్చిపెట్టి వచ్చేసినప్పుడు అవి ఏం చేస్తాయంటే ఇటు ఇటు కొన్ని వెళ్ళిపోతాయి అటు కొన్ని వెళ్ళిపోతాయి ఎక్కడెక్కడో వెళ్ళిపోతా ఉంటాయి వెళ్ళిపోయినప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ ఉనికి మర్చిపోయి రకరకాలమైన ఆ ప్రాంతాలకి వెళ్ళిపోయి అవి చెదిరిపోతే దొంగలు ఏం చేస్తే వాళ్ళు దోచుకుంటారు కొంతమంది ఏదో ఏదో చేస్తూ ఉంటారు అంటే మొత్తం చెదిరిపోతాయినట్టు తాము దిగవలసిన చోట మర్చిపోయిన చూడండి కనుగొయిన వారందరూ వారిని భక్షించు వచ్చిరి ఎవరైతే వాటిని పట్టుకున్నారో వారి శత్రువులు మేము అపరాధులం కాము మీరు న్యాయము నివాసము తమ పితరులకు నిరీక్షణాధారోవ మీద తిరుగుబాటు చేసినందున ఇది మీకు సంభవించాయని చెప్పు అట్లా చెప్తారన్నట్టు కాబట్టి అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దిగి మర్చి దిగిన చోటు తర్వాత వాళ్ళు ఏ చిక్కబడతా ఉంటాయి కానీ కాపరు ఏం చేస్తున్నాడు గొర్రెలు చెక్కు పడుతున్నప్పుడు దావీదు తన గొర్రె తన గొర్రెలకు కాస్తున్నప్పుడు సింహం వచ్చి ఎలుబు పంటేస్తే ఆ గొర్రె మీద పడినప్పుడు దావీదు ఏం చేసిండు పరిగెత్తున్నాడు తప్ప పెంచుకొని సింహం మీద పడిండు సింహం మీద బడి వాటిని చీల్ చేసి దాన్ని నోట్లో రెండుగా చీల్ సింహాన్ని ఎలుపు అంటే అంత అంత పౌరుషం అంత ఆయన అప్పుడు దావీదు గొర్రెలు కాపడి చిన్న బాలుడే ఆయన కానీ చూడండి తన గొర్రెల దగ్గర ఆయనకు ఒక కాపర్ లాగా ఉన్నాడు ఆత్మీయని అర్థం చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఆ కా గొర్రెలు మీదకి తోడేలు వచ్చి ఆ ఎలుగుబంట సింహం వస్తే దావీ ఏం చేసి ఆ సింహం వాటిని పడి పట్టిన ఏం చేసి నువ్వు ఏం చేసిండు ఆ సింహం వాటికి విడిపించిండి తర్వాత దాని సింహాన్ని ఫీల్ అంటే కాపుర్ అట్లా ఉండాలా కానీ ఇక్కడ ఇక్కడ ఈ కాపురేముంది వాడు వాళ్ళేచ్చు వాక్యం వాక్యంలో కాబట్టి ఆ రీతిగా మనం ఉండవద్దు అని ఇందుకు యుగ సమాప్తిలో అనేకమైన విధాలు నాకు ఇది ఇప్పుడే కాదు రెండు వేల సంవత్సరాల కితేనే శిష్యుల కాలంలో కూడా ఇవన్నీ జరిగినాయి వాళ్ళు సొంత లాభం కోసం చూసుకుంటారు ఏ రోజు కూడా గొర్రెల మీద కనికెరని చూపురాన్నట్టు మా ఊర్లో మేము చూస్తాము ఒక అతను గ్రామంలో ఆయన ఒకప్పుడు గొప్ప సేవ చూసింది ఆయన ఆ పెద్ద ఊరు అది పెద్ద చర్చి కట్టిండు కట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశాడు అంటే కొంతకాలము ఇది ఇది చెప్తే ఇది ఇది ఫ్యాక్ట్ అనమాట నిజం చెప్తాను ఎందుకంటే ఈ ఆ సందర్భం వచ్చిగా నేను చెప్తున్నా అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసాడు అంటే జనాలు తక్కువ వస్తున్నారు ఒకప్పుడు చర్చి నిండిపోయింది ఫుల్ గా జనాలు తక్కువ వస్తున్నారు ఆయనకి కానుకలు సరిగా కానీ ఆయన ఏం చేసిండు అక్కడ నుంచి ఇంకొక ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయి ఏమి తెలియని తీసుకొచ్చి అక్కడ పెట్టేసిండు అంటే వాళ్ళకి ఏం చెప్పింది అంటే దాని అంటే దాని స్వార్థం ఉందా లేదక్కడ అంటే నీకు కానుకలు అంటే కానుకలు చెప్పొద్దు కానీ నీకు నీకు లాభం సంపాదించుకుంటే ఆ నువ్వు అక్కడ ఉంటావు లేకుంటే నువ్వు వేరే ప్రాంతానికి పోతావు అన్నట్టు కానీ కాపర్ గుణం అది కాదు కదా బైబుల్ ఎన్నో వాక్యాలు కానీ ఇవన్నీ వెలుగులోకి వస్తాయి ఎందుకంటే అవి సత్యం అది కాబట్టి అది ఎప్పుడైనా బయటికి తీసుకొస్తారు దేవుడు ఎందుకు ఇప్పుడన్నా నీ కనులు తెలుసుకోని ఎప్పుడన్నా నీ హృదయాలు మార్చుకోని కానీ ఈ కాపర్లు ఏం చేశారు అంటే దేవ్ ప్రోధించారు చూడండి అందుకే మనం చూస్తాము ఇది ఎంతో వేదనకరంగా ఉంటాయి అందుకే కీర్తన గందం పదకొండు అధ్యాయంలో కాబట్టి కాపలు తక్కువ మరి నీటి మంతులు ఉన్నప్పుడు దేవుని బిడలే రక్షణ బంధులంతా నీటిమంతులే కదా రక్షణ బంధువులు అంతా నీటిమంతులే కాబట్టి కాపలు ఉన్నప్పుడు నీటి మంతులు దేవుని బిడలకి సాదృష్యం కానీ పదకొండో అధ్యాయంలో కీర్తన కన్నా పదకొండో అధ్యాయంలో ఇక్కడ ఏముందంటే యహోవాల్ చరణం చూసి ఉన్నాను పక్షి వలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా నీ కొండకు నువ్వు నువ్వు నా మీరు నాతో ఎందుకు చెప్తారు అన్నప్పుడు మనం ప్రశ్నించుకోవాలా ఎందుకు మనం కొండకు పారిపోవాలంటే పారిపోయేది కాదు కదా విధానం సేవ జీవితం అనేది తప్పించుకోకపోయేది కాదన్నట్టు కాబట్టి దుష్టులు ఎందుకు అన్నప్పుడు దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేటకై తమ బాణములను నారి సంధించి ఉన్నారు అంటే చీకటి గల చీకటిలో నుంచి దుష్టుడు ఎప్పుడు చీకటిలో ఉంటాడు వాడు కాబట్టి యథార్థమైన హృదయాల మీద అంటే దేవుడు నమ్ముకున్న వేటకై వాళ్ళు బాణాలు సంధించినారంట కాబట్టి వాళ్ళ మీద బాణాలు పడబోతుంటే చిక్కబడబోతున్నారు వాళ్ళు అనే విషయం అక్కడ చెప్తున్నారు అక్కడ కాబట్టి ఈ పునాదులు పాడైపోయిన విషయం అక్కడ చెప్తున్నారు కాబట్టి పునాదులు పాడైపోగా నీతి ఏమి చేయగలరు నీతిమంతులు ఏం చేస్తారు పునాదులు పాడైపోయినప్పుడు నీతి ఏం చేయాలా ఆ పునాదులు సరి చేయాల సాపరి గొర్రెలు తక్కుపోతున్నప్పుడు గొర్రెలు ఏం చేయాలి వెతికి తెచ్చుకోవాలా పోయి యేసు ఒక ఉపమానంలో మనం జ్ఞాపం చేస్తాం మన ప్రభు ఒక వంద గొర్రెలు ఉన్నప్పుడు ఒక్క గొర్రె దక్కిపోతే ఆ తొంభై తొమ్మిది గొర్రె పిల్లలు విచ్చిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం పరిగెత్తి ఆయన పరిగెత్తి ఆ ఒక్క గొర్రె దొరికిన సంతోషము ఈ తొంభై తొమ్మిది ఎక్కువ సంతోషం కలిగిందంట అంటే మనం అనుకుంటాం కదా ఒకసారి ఒక్క ఒక్క ఒక్కరు కోసం ఇంత దూరం పోవాలనుకుంటారు ఒక్కసారి ఒకసారి మాకు ఆసక్తి వాక్యం లెక్కలేని ఆసక్తి కలిగదు మేము ఉన్నప్పుడు ఆసక్తి ఎంత ఆసక్తి అంటే అది అధికమైన ఆసక్తి ఎందుకంటే ఈ మేము ఎంతకాలం ఇది మేము కానీ ఈ రుచి చూసినాం మన దేవుని వాక్యంలో మనం బలపడ్డాం కానీ ఇంత బలపడాలా అని చెప్పి మాకు ఆసక్తి ఉంది కానీ ఆ రోజు ఆ రోజు వాక్యం చెప్పడానికి మాకు ఎవరు లేరు ఆ రోజు బ్రదర్ ఏదో ఆఫీస్ పని కానీ ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయనకు మేము అందరం ఫోన్ చేసినాం మొత్తం ముగ్గురే వచ్చినాం స్టార్టింగ్ నేను వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చినారు ఇక అందరు ఫోన్ చేసి ఒకరికొకరు ఫోన్ చేసుకుని మీ అని చెప్పేసి ఇంకా అందరు జమ అవుతున్నారు అప్పుడు మేము ముగ్గురే మనం ఫోన్ చేసినప్పుడు పోయింది సన్నా మీరు సార్ లేరు మీరు మీరు రండి అన్న మీరు వచ్చి వాకింగ్ చెప్పడం మాకంటే ఎంతమంది ఉన్నారని అడిగింది అన్న ప్రస్తుతం మేము ముగ్గురు ఉన్నాం అన్న మీరు వచ్చే మిగతా వస్తారంటే ముగ్గురు కోసం అంత దూరం రావాలా బారు అది మీరే మేనేజ్ చేసుకోవాలని చెప్పి నన్ను మా మాకేం ఆసక్తి ఉంది ఎట్లయినా సరే ఈ రోజు వాకింగ్ ఆసక్తి ఉంది కానీ ఆ టైంకి ఏమైంది ఆయన ఎక్కడి నుంచో రావాలా ఆ టూ ఫైవ్ నుంచి కొంచెం దూరమే కావచ్చు కానీ రోజు వస్తారు రెగ్యులర్గా కానీ ఆ రోజు రాలేదు అది వచ్చి ఎంతగా మేమంతా మా మా రోజు ఎంత ఆశ ఉండే వాకింగ్ ఎవరైనా చెప్తే బాగుండే నాకు ఆశ ఉండే మాకు కానీ ఆ టైంకి ఏమైంది ఉన్న అవకాశం ఉంది ఆప్షన్ ఉంది కానీ ఆయన ఇద్దరు కోసం అంత దూరం రావాలి ముగ్గురు కోసం అంత దూరం రావాలి డ్రాప్ అయిపోయాను కానీ మేమేం చేసింది తెలుసా మేమందరం జమ అయిపోయి మాకు ఒక తలంపు వచ్చింది సరే ఈ రోజు మనం మనం ఏం చేద్దాం అంటే మనందరూ ప్రార్థన చేద్దాము మనం ఎవరైనా ఒకరు ఒకరిద్దరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాకింగ్ చెప్తున్నాం అని చెప్పేసి అనుకుంటే అది ఆ రోజుకి మేము నడిపించుకున్నాం ఆ రోజు వాక్యం చూడండి అంటే అవకాశం ఉండి కూడా ఇద్దరి కోసం అంత దూరం పోవాలన్నప్పుడు ఒక్కొక్క టైం వచ్చినప్పుడు నేను ఏదో దూరం వెళ్ళిపోమని దేవుడు చెప్పిన నీతో దర్శించి నీతో మాట్లాడిననుకో అప్పుడు నువ్వు పోకుండా ఉంటావా అది అంత భయంకరమైన గ్రామం ప్రభావం అక్కడ నేను ఎట్లా సేవ చేయాలన్నప్పుడు అది మన తలంపులు మానవ తలంపులు కానీ ఆయన తలంపులు ఎప్పుడైతే మనం ఆయన ఖచ్చితంగా ఆయన నడిపిస్తాయి అనుకునే రీతిగా చూడండి అట్లనే నీతి మంతులు ఆ రోజు చాలా మనకు సంతోషం అనిపించింది అంటే ఆ వెళితుని మేము పూడ్చుకున్నాం అన్నట్టు ఎందుకు వెలితే వెళ్ళిపోవాలన్నట్టు ప్రదర్స్ వాక్యం చెప్పారు కొంతమంది వాక్యం పంచుకోను సాక్ష్యాలు పంచుకోవడం ఒకరినొకరు బలపరచుకోను కానీ ఆ టైం చూడండి ఈ చివరి కాలంలో అట్లనే ఉంటారు మనుషులు నేను చూసినా చాలా మంది నా కళతో చూసిన దగ్గర నుంచి చూసినా కానీ మనకు అవసరం లేదు అవన్నీ కానీ ఎందుకు కానీ మనం ఎట్లా ఉండాల ప్రభు మీరు అట్లా ఉన్నారా మనం పరిశీలించుకోవాలి కదా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పునాదులు పాడైపోగా అంటే పునాదులు పాడైపోయినాయి ఒకప్పుడు పునాది మీద ఉండే ఆ పునాదులు పాడైపోయినాయి కానీ నీటి మనుషులు ఏమి చేయగలరు అంటే నీటి ఏం చేస్తారు పునాదులు పాడైపోతే వాటిని బాగా చేయాల పునాది అన్నప్పుడు చూడండి పునాది మీద ఇల్లు కట్టుకున్నప్పుడు కొంత ఒక రోజు టైంలో పునాది ఇస్తారు పునాది వేసినాక కొన్ని రోజులు పిల్లర్స్ లేపుతారు అట్లా అంటే వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి లేపుకుంటా ఉంటారు కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు పునాది మీద కట్టబడి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలా పునాది తీసుకున్నావు రక్షణ పొందను విశ్వాసం పెట్టిను ప్రార్థన చేస్తున్నాను అన్ని బాగానే ఉన్నాయి కానీ నువ్వు పునాది మీద నీ ఇల్లు కట్టుకోవాలా నీ జీవితాన్ని కట్టుకోవాలా ఏందా పునాది యేసు ప్రభుత్వ వాక్యమైన పునాది మీద నీ కట్టుకున్నప్పుడు నువ్వు ఇల్లు కట్టుకొని స్థిరంగా ఉండాలి ఎందుకంటే అది నీ ఇల్లు కాదు ఎందుకంటే నీ దేహమే దేవుని ఆలయం కాబట్టి నువ్వు ఆయన మందిరాన్ని కడుతున్నావు చేతి పని కాని మందిరం అంటే ఆత్మ సంబంధమైన మందిరం కొరకు అంటే నువ్వు నువ్వు ఆత్మసంబంధంగా నువ్వు కట్టబడాల తర్వాత అనేకులు నీ ద్వారా దేవుడు కట్టిస్తాడు అంటే నీ ద్వారా అనేకులు రక్షణలకు వస్తారు అది ఆత్మీయమైన మందిరం అందుకే ప్రభు మనుషుల హస్తాల చేత నిర్మించబడే మందిరం నేను అంటాడు ప్రభు ఎక్కడ ప్రభు అంటే నువ్వు అంతగా మందిరం కట్టిన సలోమన్ కానీ నేను ఉన్నాను అని అంటాడు సలోమన్ అంటాడు ఉంటాడా అంత గొప్ప మందిరా మనం కట్టగలమా ప్రభు కొరకు అంటే ఎందుకు అన్నప్పుడు కృతనియమొచ్చినప్పుడు ప్రభు మనకు హెచ్చరించి నీ దేహమే దేవుని ఆలయం అనేసి మనం చర్చలు పోకుంటామా కడతారు మందిరాలు కానీ ఆయన ఆరాధిస్తున్నాం పోయి కృతిస్తున్నాం ఎందుకంటే ఆ మందిరం అనే కాన్సెప్ట్ పాత నిమిన కాలం మందిరాన్ని ఎందుకు పెట్టినంటే అది తిరిగి ఒక ఇది ఇది శరీరం ఉంది మందిరం ఒక బిల్డింగ్ ఆ ఒక ఇరు మందిరం ఉంది కానీ ఒక కాలం వచ్చిన వరకు అది ఆత్మీయంగా మారిపోవాలనేది అది ఒక దృష్టాంతరంగా పెట్టిన మందిరాన్ని కాబట్టి ఇప్పుడు ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే అది మన హృదయమే దేవుని మందిరం నువ్వు ఒక మందిరం నేనొక మందిరం కానీ మన మందిరం మన ప్రవ్వే ఆయనే మందిరం కదా మన దాగుకోతు మన కొండ మన చోట మన అంతఃపురం మన ప్రవ్వే కాబట్టి ఆత్మీయ లెవెల్లో మన అది కదా కాబట్టి ఈ రోజు పునాదులు పాడైపోయినాయి కానీ ఆ పునాదులు మనం బాగు చేసే పనిలో ఉండాలనే విషయం అక్కడ చెప్తున్నారు కానీ కానీ ఈ దేవుని గొర్రెలు తప్పిపోయినప్పుడు మంచి మార్గంలోకి మనం తీసుకుని పోవాలా అందుకే తెస్సులోని రాసిన పత్రికలో చూడని సాధారణంగా ఏంటంటే రక్షణ పొందిన వాళ్ళంతా మీరు రక్షణ పొందుకున్నారు మీరు ఆదివారం ఆదివారం చర్చకొస్తారని చెప్పుకొని మనం వెళ్ళిపోతా ఉంటాం కానీ రక్షణ పొందిన వాళ్ళు ఎట్లా జీవించాలనేది తక్కువ మంది చెప్తారు ఎందుకంటే నీకు రక్షణ పొందిన గలికి నీకు ఇంకా ఏమన్నా అవసరం లేదన్నట్టు కానీ పౌలు ఒక దశలోనికి రాసిన పత్రిక మూడే చూసినప్పుడు అక్కడ ఏదెన్స్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఒక వ్యక్తిని అక్కడ పంపిస్తాను అక్కడ తిమోతి అని ఎవరిని వస్తే అక్కడ పంపిస్తున్నా అక్కడ పౌలు పోయి చాలా కాలం అయిపోయింది అక్కడ పోయి వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో పో తిమోతి అని చెప్పి తిమూతిని పంపిస్తారు అక్కడ యోగక్షేమలో వాళ్ళు ఒకప్పుడు ప్రభులో ఉన్నారు స్థిరంగా ఉన్నారా లేరా ఇప్పుడు వాళ్ళ స్థితి ఏ రీతిగా ఉంది అని ఎంతో వేదంతో ఆయన అంతా శ్రమ అందిస్తున్నా గాని తిమూతిని పంపించినప్పుడు మంచి సమాచారం చేస్తారు అక్కడ వాళ్ళు అంతా ఉన్నారు అని చెప్పి అప్పుడు సంతోషిస్తారు పౌలు చూడండి ఆ మొదటి దశలో నీకు రాసిన పత్రిక నేను ఇక ఎక్కువ రెండు వాక్యాలు తీసి నేను కంక్లూజ్ చేస్తాను ఎక్కువ సమయంలో తీసుకోను చూడండి నాలుగో వచ్చిన మన సహోదరులను పరిచారపుడైన తిమోతిని పంపితిని మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనం శ్రమ అనుభవించినదని మీతో ముందుగా చెప్పి కదా అలాగే జరిగినది ఇది మీకు తెలియను అట్టి శ్రమను అనుభవించకు మనము నియమింపబడిన వారము అని ఎరుగుద్దము ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోమో అనియు చూడండి ఒకవేళ శోధకుడు వచ్చి మిమ్మల్ని శోధిస్తాడేమో అని ఆయన మను ఎట్లా చూడండి నిజమైన కాపరి ఇక్కడ కనిపిస్తుంది చూడండి పౌరు ఆయన చూడండి ఆయన రక్షణ పొందిన సంఘాలు స్థిరపరిచింది కానీ స్థిరపరిచినా కానీ విడిచిపెట్టాల సంఘాలని మరల వాపస్ ముందుకెళ్ళిపోయి మళ్ళా వాపసు వచ్చి ఒక్కొక్క సంఘాన్ని దర్శించుకుంటూ వాళ్ళు ఏతులు ఎట్లా చూసుకుంటూ వాళ్ళని హెచ్చరిస్తూ ప్రభువులు నడిపిస్తూ వాళ్ళ బల పరిస్థితి మళ్ళా ముందుకు వెళ్ళిపోతూ కానీ మన సేవా జీవితం అలాంటి పిలుపులో మనం అందరం ఉన్నాం కదా మన సేవా జీవితం అరీతి ఉండాలనే విషయం చెప్తుండడు చూడండి ఏముంది అక్కడ మీ విశ్వాసము తెలుసుకోవడం వల్ల అతను పంపితుంది తిమోటీ ఇప్పుడు మీ అద్దకు వచ్చి మా ఎద్దకు వచ్చి మీ అద్దరు నుండి మా ఎద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని ఆపేక్షించడం అలాగే మీరు మమ్మల్ని చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చింది అంటే చూడండి అంటే వాళ్ళు బాగానే ఉన్నారు అంటే ఇంకా ఆత్మీయంగా ఉన్నారని విషయం అక్కడ అంటే తిమోతిని ఎందుకు పంపాలా పౌలు రాలేకపోయాను కానీ తిమోతిని అక్కడ అంటే చూడండి ఎందుకంటే ఆ క్షణము ఆయన రాలేని స్థితిలో ఉన్నదేమో కానీ ఏదో అతను పంపించినట్టు చూస్తా అంటే సంఘాల పట్ల ఆయనకి ఎట్లా ఎలాంటి భారం ఉంది అనే విషయం అక్కడ చెప్తున్నారు అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ మా శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసము చూసి మీ విషయమై ఆదరణ పొందితే అంటే వాళ్ళు అంతగా ఆత్మీయంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ బాధలన్నీ పోయినాయి వాళ్ళకి ఎంత శ్రమ ఉన్నా గానీ ఈ బాధల్ని మర్చిపోయి వాళ్ళు ప్రభులు స్థిరంగా ఉన్నారు ప్రభులు విశ్వాసం ఆ సంతోషం మనకు అధికమైందంట కాబట్టి మన సేవా జీవితంలో మనం ఇలాంటి సంతోషం మనకు ఉండాలి ఇతరుల వాళ్ళు మంచిగా మనం మంచిగా ఉన్నట్టే కింద చూడండి ఎనిమిదో వచ్చినంలో మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఎలా మీరు ప్రభువు నందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే అంటే మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతుకున్నట్టే అంటే ఏదైనా అర్థమైంది మీరు ఒకవేళ స్థిరంగా లేకపోతే మేము చనిపోయినట్టే అన్నట్టు అంటే చూడండి ఆయన ఆయన మనుషు ఎట్లుందంటే అంటే మీ ఏక ఆత్మ కలిగి ఉన్న మన అపస్తుల కార్యాలయం మనం చూస్తాం నాలుగో అధ్యయంలో ఆ వాక్యాన్ని జ్ఞాపకానికి వస్తుంది చూడండి వాళ్ళ వాళ్ళు ఉన్న ఆత్మ వాళ్ళు ఉన్న హృదయం ఎట్లుందో చూడండి అంటే వాళ్ళ భారాన్ని వాళ్ళ తపన వాళ్ళ వేదాన్ని ఈయన భారంగా పెట్టుకొని స్థిరంగా మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే కాబట్టి పౌలు ఎన్నో సంఘాలకి స్థాపించినవి కదా ఆయన కానీ ప్రతి సంఘాలు దర్శించింది ఆయన నాకు ఒక ఒక విషయం ఒక్కొక్కసారి జ్ఞాపకానికి ఏమి వచ్చిందంటే ఈ వాక్యం జ్ఞాపకానికి వచ్చిందంటే నేను మనోజ్ బ్రదరు ఎక్కువ మీ ఇద్దరం ఎక్కువ సేవలో తిరిగిన వాళ్ళు మేమందరం దగ్గర ఒక చేతకి బండి పాత చేతకి దానికి పేపర్స్ కూడా లేవు ఆ సారిచ్చు నడిపించుకోమని కానీ ఆ యొక్క బండి మీద ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగి సిటీ మొత్తం తిరిగింది సేవకి ఒకసారి వర్షంలో ఆగిపోతాను అంత భయంకరంగా ఆ వర్షం పడినప్పుడు ఆగిపోయినప్పుడు సైలెన్స్ లో నీళ్ళు పోతే ఒక రాయి అక్కడ సైలెన్స్ ఉట్టి గుట్టిగా ఆ రాయి పెట్టుకుని అది ఆ రాయి అది ఊడిపోయినప్పుడల్లా ఆ ట్రాఫిక్ లో ఒక్కసారి ట్రాఫిక్ లో ఊడిపోతుంది ఊడిపోయినప్పుడు మరి అందరు వెనక అరుస్తూ ఉండే ఆపిన ఆపి పక్క తీసుకొని ఆ రాయి తీసుకొని అది కొట్టుకుని మళ్ళీ టైట్ తీసుకొని పోయే అట్లా సేవ వెళ్ళిపోయినా అక్కడ కానీ ఎన్నో ప్రా కానీ ఎక్కడెక్కడ తిరిగినా మాకు ఇప్పుడు కూడా కొన్ని కొన్ని గ్యాప్ కనుకుంటాయి కానీ ఈ వాక్యం చూస్తుంటే నేను ధ్యానిస్తున్నా ఆ విషయం నాకు గ్యాప్ అదే ఒకప్పుడు పోయి మనం దేవుని వాక్యం చెప్పినా కదా ఇప్పుడు ఎట్లున్నారు వాళ్ళు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి చూడాలా ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరించింది కదా కాబట్టి నాకు ఎంతో బాధ అనిపించింది అదే కరెక్టే కదా మనం ఎన్నో ప్రాంతాలు తిరిగిన్నాం కానీ ఈ రోజు వాళ్ళు ఎట్లా ఈ కొంత మనం కొన్ని రోజులు తర్వాత మళ్ళీ ఆపేస్తూ పోం కానీ అప్పుడప్పుడు మనము దర్శించాలని ఈ వాక్యము చెప్తుండ కానీ వాళ్ళు స్థిరంగా ఉంటే మన స్థిరంగా ఉన్నట్టు అనే విషయము చెప్తున్నాడు అందుకే కొరింద్రిక రెండవ పత్రికలో పదకొండో అధ్యాయంలో ఆ పౌలు ఒక విషయము జ్ఞాపకం చేస్తారు పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఫస్ట్ రెండో కొరింది పదకొండు ఎనిమిది ఎనిమిదిలో ఇవేగాక ఆయన బాధ ఆయన విధానం చెప్తుండక్కడ ఇవేగాక సంగములు గుచ్చిన చింత మాకు కలదు చూడండి సంఘాల గురించి కూడా చింత ఉందంట ఆయనకి చూడండి ఏ బా ఏవి కాకన్నప్పుడు పైన ఉన్నాయన్న ఆయన ఎంత శ్రమానించిన ఉపాసంతో కష్టంతో బాధల్లోని దొంగలతో చిక్కబడి ఎన్నెన్నో బాధలు పడ్డ కానీ నేను చెప్పాల్సిన ఇంకా అనేక ఉన్నాయి కానీ ఇవి కాక సంగమును గుచ్చిన చింత కాలదు ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది అంటే అలాంటి భారము నాకు అర్థం నాకు వాక్యం చదువుతుంటే ఈ ఈ స్థితిలో నేను నేను ఇంకా రాలేదు ప్రభ కానీ పౌల స్థితిలో జీవించిండి ఆయన కాబట్టి ఇలాంటి ఇలాంటి భారం కలిగిన సేవ మేము కూడా చేయాలా ప్రవ్వా కాబట్టి మేము చేయలే ఇంత భారం కానీ మేము చేయాలా ప్రవ్వా అని వాక్యం హెచ్చరించను ప్రభు కాబట్టి ఇవన్నిటిని మనం మనం ఏం చేయాలంట ఈ చివరి కాలుంటున్నాం మనము దేవుని గొర్రెలు తప్పిపోయింది కాబట్టి ఈరోజు దేవుని సంఘం సంఘం అంటే దేవుని బిడ్డలే పేరు సంఘం అని కానీ బిడ్డలే దేవుని బిడ్డలే అనే శరీరం మనం అంత కానీ ఈ భారము దినదినం మనకు ఉండాలంట కాబట్టి ఆయన ఎంత కష్టంలో ఉన్నా గానీ ఎంత బిజీగా ఉన్నా గానీ ఎంత చేసినా గానీ కానీ దేవుని సేవలు అని కొనసాగిపోయింది అండ్ ఆయన లైఫ్ అంతా డెడికేట్ చేసుకొని ఆయన దేవుని సేవ చేసినట్టు చూస్తాం త్యాగం చేసుకొని కాబట్టి అందుకే అంతగా సేవ చేయలేదు మనం కూడా ఒక అనొక దినం మనం సంపూర్ణంగా మనకు సాగిపోతాం ఒక దినం వచ్చినప్పుడు నీ బాధ్యు లోకంలో నీకు ఏమన్నీ నువ్వు నెరవేర్చుకుంటావు తర్వాత ఆయన నిన్ను నడిపిస్తాడు ఏరొక ప్రాంతానికి అప్పుడు మనం ఏం చేయాలో వెళ్ళిపోవాలా చూడండి అందుకే ఈ యొక్క ప్రయాసంలో మనం పోవాలంట అందుకే చూడండి తీసు రాసిన పత్రికలో రెండో ప రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదకొండు వచ్చిన ఎలా అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అందరికీ ప్రత్యక్షమై సమస్త మనుషులకు దేవుని రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ప్రత్యక్షమైందినట్టు కాబట్టి మనము భక్తిహీనతను యువలోక సంబంధం దురాశను విడిచిపెట్టాలంట భక్తిహీనత నుంచి విడిచిపెట్టాలంట దురాశ సంబంధమైన ఆచరణ విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అంటే ఒక నిరీక్షణ ఉంది మనకి దాని మన అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితో బ్రతుకు మనకు బోధించుతున్నది బైబుల్ అంతా ఏం బోధిస్తుందంట మీ తని విడిచిపెట్టాలా ఆయన కృపకరకు తల్లి పెట్టుకోవాలి నిరీక్షణ కలిగి ఉండాలా మన ప్రయాసం అంతా దానికి సంబంధించిందే ఈ ప్రయాసము ఆయన ఆయన చెప్పే పత్తిది చివరికి రక్షణకే తీసుకొస్తుంది అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి మన మనకు బోధిస్తున్న వాక్యం కాబట్టి ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనం విమోచించండి కదా పాప నుంచి మనం విమోచించండి కాబట్టి సత్క్రియ ఆసక్తిగాల ప్రజలను తన కోసం పవిత్ర పరచుకున్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు ఆయనే మన కొరకు ఆయన అర్పించుకున్నాడు కాబట్టి మనం కూడా ఈ సత్క్రియల ఆసక్తి గల ప్రజలు రక్ష రక్షణ నడిపించాలని కూడా మనం ఏం సమర్పించుకొని ఆ ప్రణాళికను మనం ముందుకు తీసుకొని పోవాలా ప్రభు చెందుకు నడిపించాలా అనే విషయము అక్కడ చెప్తున్న తర్వాత వీటన్నిటిని గుర్చి బోధించచ్చు వీటన్నిటిని మనం బోధించాలంట చాలా మంది బోధించారు గట్టిలో వాక్యం చెప్తే ఆ రోజుకి రారు మూడు నాలుగు మూడు సంఘాలకు నేను బోధిన నేను ఎప్పుడు అంత అంత ప్రేమతో చెప్పిన ఎందుకంటే ప్రభు మనకు ఒక విధానం చెప్పించింది తిమోతి తిమోతి నువ్వు చెప్పే ప్రతి బోధ సంపూర్ణమైన దీర్ఘశాంతంతోను నువ్వు బోధించాలా నీ బోధలో ప్రేమగా అనిపించాలని కాబట్టి ప్రేమతో మనం చెప్తున్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి రెండు సార్లకే మూడోసారి లేదన్నట్టు కానీ ఆ ఒక్కసారికి నీకు అవకాశం దేవుడు నీకు మళ్ళా అవకాశం నీకు రాకపోవచ్చు లైఫ్ లో కాబట్టి ఒక విధానం అంటే దేవుడు హెచ్చరిక ఇచ్చి కాబట్టి మనం ఏం చేయాలని స్వీకరించాలన్న విషయం కాబట్టి మనం ఏం చేయాలి ఈ వీటిని గుర్చి నువ్వు బోధించాలంట మరి బోధిస్తున్నావా మనం సంఘాలు ఈ రోజు బోధిస్తున్నారా ఆదరణకరమైన వాక్యం చెప్తారు గట్టిగా వాక్యం చెప్తే వెళ్ళిపోతారు అని మనం ఇది ఎందుకంటే ఇది జరుగుతుంది కాబట్టి ఇది బాధ అనిపిస్తారు ఒకప్పుడు ఇది అనేది లైట్ తీసుకున్నాం మనం ఎందుకంటే ఒకప్పుడు మనం అట్లా ఆదరణకరంగా వాకి వెళ్ళిపోయటం లేదు ఆచారబద్ధంగా లైఫ్గా కానీ ఈ రోజుకి ఇది ఇది మనం మనం పోయే విధానం అంతా రాంగ్ అంటే ఇది ఆచారబద్ధమైన జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం సమాధానకరమైన జీవితం పవిత్రమైన జీవితం అందరి కొరకు జీవించాలా మనం ఆ రీతికి జీవించాలా ఇతరులు కూడా ఆ రీతికి జీవ నడిపించాలా అని హెచ్చరించమని చెప్తున్నట్టు ఎవరు హెచ్చరించాలా కాపులు హెచ్చరించాలా దేవుని సేవకులు హెచ్చరించాలా వీటి గురించి బోధించాలా మనుషులకి సంఘాలు బోధించు పూర్ణాధికారంతో కాబట్టి మీకు అధికారం ఇచ్చిన ప్రభు కదా శత్రు అంతటి మీద మీకు అధికారం ఇచ్చిన కృపావరాలను గురించిన పరశురాత్మ అభిషేకం ఇచ్చాడు ప్రవచన వరం ఇచ్చిన అన్ని దేవుడు ఆయన మైండ్ మనం వాడుకోవాలా ఆ అధికారాన్ని అధికారంతో దుర్బోధన ఖండించము అన్నాడు అంటే నువ్వు ఇచ్చిన అధికారము అది సత్యమైంది అది ఎంతో గొప్పది అధికారముతో ఏం చేయాలంటే నువ్వు దుర్బోధనలు ఖండించాలంటే అబద్ధ బోధనలు ఖండించాలన్న వాక్యం ప్రేమతో కాబట్టి ఖండించకపోతే వాళ్ళు అంతకంతకు ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి చివరకు అన్ని పోగొట్టుకుంటారు కాబట్టి మనం అట్లా ఉండొద్దు ఎందుకంటే అది అది త్వరలో జరగబోతుంది కాబట్టి మనం ఏం చేయాలి వీటన్నిటి మనుషులకు సంఘాలకు హెచ్చరించాలి ప్రేమతో మనుషులు హెచ్చరించాలా ఎంత ఓపు కావాలో ఎంత టైం కావాలో వీటన్నిటి మనం హెచ్చరించాలంటే హెచ్చరించు తర్వాత నేను ఎవరిని తునికరింపకము కాబట్టి నేను తునికరించుకున్న చూసుకోను అంటే జాగ్రత్తగా చెప్పుకుంటున్నాడు అక్కడ కాబట్టి ఆ విధానం ఒకప్పుడు నేను ఒక చెప్తుంటే ఆయన టూ ఓవర్స్ ఆయనకి నాకు ఆర్గ్యుమెంట్ బండి టూ ఓవర్స్ ఆయన ఎట్లా చెప్తానంటే అసలు ఆయన చెప్తుంటే నాకు భయం అంటే ఎదిరించుండి అసలు నాకు నేను అంతకుముందు నేను అనుకున్నా ఈయన ఆయన అనుకున్నాడో నాకేం తెలియదు అనుకోండి అంటే నేను కొంచెం తెలిసిన నాకు నాకు అన్ని తెలిసి నేను చెప్తలేదు ఏం తెలియదు అని చెప్పి ఆయన ఒక విధానం ఏంటంటే ఆయన ఏదైనా చెప్పిననుకో ఎవరు ఆయన ముందు గెలవలేరు అంతగా వాదిస్తున్నట్టు మరి గెలవలేరంటే ఇంత వాదించే ఎందుకని వెళ్ళిపోయిందో నాకు తెలియదు గెలవలేక వెళ్ళిపోయినో నాకైతే తెలియదు కానీ ఆ రోజు నాతో భవిష్యత్ పెట్టుకున్నా ఆయన కానీ నాకు తెలియదు అక్కడ నాకు నాకేందంటే నాకు ఎక్కడ ఏంటంటే బైబుల్ ఇట్లా ఉంది నువ్వు ఎందుకు ఇట్లా ప్రకటిస్తావు అని అసలు ఆయనే నన్ను గదిలించుకోండి ఫస్ట్ కానీ టూ అవర్స్ తర్వాత ఆయన ఓడిపోయింది ఎందుకంటే నేను ధైర్యం చెప్ప ఎందుకంటే ఎందుకు ఓడిపోయినంటే నా నా ప్రభు వాక్యాన్ని నేను దాన్ని నేను సమాధానం పడుకున్నా డైరెక్ట్గా చెప్పిన చెప్తే అప్పుడు అయినా అన్నాడు కరెక్ట్ నేను చెప్పింది అంటే ఒక తర్వాత తర్కవాదం పెట్టదిన తర్వాత నేను ఎన్నో వాక్యం రికార్డుస్ అలాంటి వాక్యం అని పెట్టుకుంటే వాళ్ళన్న దయ్యం మనలో నాకు తెలిసిన తర్వాత అంటే ఆ క్షణంకైతే నేను చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా ప్రెసిడారు చెప్తాడు వాళ్ళ సంఘానికి కూడా నేను పిలిచిన ఒకసారి నేను పోయిన వాక్యం చెప్పిన చూడండి అట్లా ఏంటంటే అలాంటి దగ్గు తగులుతూ ఉంటాయి కాబట్టి మన హేతువాద ఊత పెట్టుకోవద్దనట్టు కాబట్టి అతను ఏ ఆత్మ ఉంది నీకు నువ్వు నేను ప్రభులు నువ్వు ఉంటే ఆయన బలిపరిస్తున్నాను ఆయన హృదయపరిచి కాబట్టి మనం ఆ క్షణంకు మనం ఏం చేయాలి దేవుడు నడిపిస్తాను ఎట్లా పోవాలనే విషయం కాబట్టి అతడి విషయం మనం జాగ్రత్తగా బోధించాలని విషయం చెప్తాను తర్వాత ఈ మూడో వచ్చి మూడో అధ్యాయం మూడో వచ్చిన ఎందుకనగా మనము మనము కూడా మునుపు అవివేకమును అవిదేయులను మోసపోయిన వారమును నానా విధమైన దురాచకు భోగములకు దాసుల ఇంటిని ఒకప్పుడు మా రీతిగా దుష్టత్వం మందును అసహందు కాలం గడుపుతున్న ఒకప్పుడు మనం ఈ రోజు కూడా రక్షణ బొంది కూడా ఇవన్నీ గుణగానాలు చూస్తూ ఉంటాం మనుషుల్లో చాలా బాధాకరంగా ఉంటది కదా మన కళ్ళ ముందు చాలా దుఃఖకరంగా ఉంటుంది కాబట్టి అట్లా అట్లా విషయం చెప్తున్నా అక్కడ ఎందుకంటే ఎందుకు ఆ రీతికి ఉంటుంది అన్నప్పుడు లేక సరైన రీతిగా దేవుని వాక్యం చెప్పేటోళ్ళు లేక చాలా మంది మీరు ప్ర మీరు రక్షణ మీరు దేవుని నమ్ముకోవాలంటే మీకు అన్ని తీసేయాలంటారు కానీ ఎవరు చెప్పారు తీసేయాలని నీ హృదయం ముఖ్యం కదా ఆత్మ నీ హృదయంలో ఉన్నప్పుడు నీ హృదయంలో మార్పు చేసి తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళి నువ్వు తీసేసుకోండి అంతటా నువ్వే తీస్తావు నిన్ను చూసి అరే నేను దేవుని నమ్ముకున్నా కానీ వాళ్ళంత వాళ్ళ రీతికున్నారు కానీ నీ ప్రెందుకు నేను చెప్పి కూడా మార్పు పొందువు ఒకప్పుడు భయంకరంగా కటింగ్ పెంచుకునే అన్ని పెంచుకొని అట్లా ఉండేటోటి నేను కానీ అందరూ అక్కడ నేను కటింగ్ మా చుట్టుపరిస్థితి నేను ఎక్కువ అట్లా ఉండేటోటిని చుట్టు పెంచుకొని అట్లా అంతకుముందు అంటే తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయనను స్వీకరించి తెలుసుకున్న నా ఇతటి వాళ్ళు ప్రభు నమ్ముకున్న మరి వాళ్ళు అంత నీట్ గా మంచిగా కటింగ్ చేసుకుని నీటిగా నేను ఎందుకు అన్నప్పుడు తర్వాత నేను నాకై నేనేవన్నీ నీటి ఉండటం తయారు తయారు చేసుకున్నా నేను అంటే ఒక్కసారి నువ్వు కండిషన్ పెట్టేవాడు ప్రభుత్ రాడు ఈ రోజు జరుగుతుంది అది అని ఎందుకు రక్షణ పొందుతలేరు అంటే కండిషన్స్ పెడతాడు ఫస్ట్ ఫస్ట్ నువ్వు వాకింగ్ చెప్పాలి కదా ప్రభుని చూపించినప్పుడు ఆయన ఆయన వాళ్ళు మార్చుకుంటాడు వాళ్ళ ప్రవర్తన మార్పులు వస్తా ఉంటాయి నేను చూసి కష్ట కండిషన్ ఆరో దాని వల్ల ఏం జరుగుతుందంటే అన్ని కూడా రక్షణ రాకుండా తొలగిపోతున్నాయి విషయం కాబట్టి ఏముంది అక్కడ కాని మన ప్లవ్ అయిన మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా గాక నువ్వు నీతిని అనుసరించి చేసిన క్రియ మూలము తన కనికరము చెప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయట ద్వారా మనం రక్షించాను చూడండి తర్వాత ఇక్కడ ఉంది వాక్యం చూడండి తర్వాత ఎనిమిదో వచ్చినంలో ఈ మాట నమ్మదగినది గనుక దేవుని ఎందు విశ్వాసించిన వారు సత్క్రియందు శ్రద్ధగా శ్రద్దగలిగి సత్క్రియ శ్రద్ధగా చేటుకు మనసుంచినట్లు నీవి సంగతులను దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైనవి చూడండి మనుషులు మంచివి ప్రయోజనకరమైనవి మన వాక్యాలు చెప్తాను కాబట్టి రక్షణ మార్గం మనం ఎట్లా ప్రవర్తించాలా ఇది ముఖ్యం కదా ఫస్ట్ గుణగణం మన ప్రభులో సంపూర్ణంగా మనం నడవటం ముఖ్యం కదా కాబట్టి ఇది ప్రయోజనకరమైనవి కాబట్టి ఇటు నుంచి దృఢం గట్టిగా చెప్పుకుంటున్నాడు కాబట్టి ఈ చివరి కాలంలో గొప్ప జనం ఈ లోకాజీతంలో ఎంతోగానో ఆనందిస్తున్నారు దేవుని వాక్యం పక్క ఎంజాయ్మెంట్ చేస్తున్నారు చేసుకొని కానీ చేసుకుని బాగానే ఉంది కానీ నువ్వు దేవుని వాక్యం ఎట్లా పాటిస్తున్నావా లేదా మన రక్ష మనం కాపాడుకున్నావా లేదా అనేది మనం హెచ్చరించాలి మనుషులకి ఒక ఒక కథను చెప్తున్నా అని సరే నేను వాక్యాన్ని ముగించేస్తాను ఆ పేతురాశన పత్రికలో చెప్తాడు అక్కడ ఇవి ఎవనికి వాడు పూర్వ పాపములు కలిగిన శుద్ధి మర్చిపోయి దూరదృష్టి వాళ్ళు గుడ్డి వాక్యం రెండో పేతురాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఉంది ఇక్కడ అంటే విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము భక్తి సహోదర ప్రేమ దయ ఇటన్నిటిను అమ్ముర్చుకోవాలని చెప్తున్నాడు ఇవి లేకపోతే ఆయనకు వచ్చిన అనుభవ జ్ఞానంలో మనం సోమరులగా తయారైపోతాం నిష్ఫలంగా తయారైతూ ఉంటాం ఇవి ఎవనికి లేకపోయిన వాడు తన పూర్వ పాపను శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడు దూరదృష్టి లేనివాడు అగును అందువలన ఈ వాక్య ఎప్పుడో తగులుతూ ఉంటది అందువలన అంటే ఇవన్నీ మనం లేకపోతే మనం దూరదృష్టి గుడ్డి తయారైపోతాం అందువలన మీ సహోదరులారా మీ పిలుపు మీ ఏర్పాటు నిత్యం చెట్టుకు మరీ జాగ్రత్త మీ ఇంటి క్రియలు చేయవారైతే ఎప్పుడైనా తొట్టిల్లరు అలాగున తొట్టిల్లరు తర్వాత మన ప్రభువులు మన రక్షకులైన ఏసుకు ఈ నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు కలుగును అంటే పరలోక రాజ్యంలో అంత ఈజీగా పోతారా నువ్వు రక్షణ పొందిన కరెక్టే కానీ నువ్వు ఈ యొక్క గుణగణాలు లేకపోతే ప్రభులో లేకపోతే ఎట్లా రక్షణ పొందుతావు రక్షణ పొందితే సరిపోద్ది అనుకుంటే కాదు కదా యదోవిధి జీవితం నువ్వు కాపాడుకోవాలని ఉంది అక్కడ నీ యొక్క ఏర్పడి నిత్యం చేసుకోవాలి ప్రతి రోజు దాన్ని షూట్ చేసుకోవాలి ఈ రోజు చేసుకొని సరిపోదు అన్నట్టు కాబట్టి అలాంటి పిలుపులో మనం అందరం ఉండం మరి విశేషంగా తప్పిపోయిన గొర్రెల్లో అది చెదిరిపోయినాయి కాబట్టి వాటి అన్నింటినీ మనం జమ తీయాలా ఆయన సన్నిధిని మనం అందరూ నడిపించాలా సత్క్రియంతో మన ఆసక్తి కలిగి ఉండాలా ఇవన్నింటినీ ఈ యొక్క వాక్యాన్ని ప్రభు యొక్క వాక్యాన్ని ఆయన యొక్క మనకు మనుషులకు దృఢంగా ప్రేమతో సాత్వికంతో దీని మనసుతో బోధించి అనేకులు మనం ప్రభు చెందుకు నడిపించాలా ఎందుకని చివరికాయ ఆయన రాక బహు సమీపం కాబట్టి మనకు సిద్ధపడి అనేకులు మనకు సిద్ధపరచాలి కదా ప్రేమతో ప్రకటించేందుకు రక్షణ సందేశం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలన్న విషయం ప్రభు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం అలాంటి కృపలో ప్రభుత్వ నిలిచి ఉండి అనేకులకు ఆయన వాక్యం ప్రకటించి అనేకులు చెందుకు మనం నడిపించాలి దేవుడు చిన్న వాక్యం దించిన ఈ దినాలలో సాకులు సావకులు నరిపింపులో ఉన్న విశ్వాసం ఏ విధమైన ద్రష్టంగా పరిస్థితులు మన బాధ్యత ఏం చేయాలి ఈ విషయాలను ఈ రాక దినాలలో మనం వింటూ ఉండగా మన పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కొరకు మరింతగా మనం వేదికపాటితో పనిచేయాలనేటువంటి విషయాలు చక్కగా సహోదరి పండునాడు ఈ సమయంలో మనం ప్రాబ్లమ్ లో వన్ బై వన్ ప్రాబ్లం చేద్దాం ఖచ్చితంగా సార్ మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ ఎవరు ఎవరు ఎవరైనా జాయిన్ అయ్యారా మా నలుగురు అంతే డ్రాప్ అయిపోయాడు సరే సార్ సరే సార్ సో అయితే నేను ప్రాబ్లం రాస్ట్ లో పేర్ చేసి బెండక్స్ ఉంటాను సరే సార్ మహాగనుడు మహోన్నతులైనటువంటి మా ప్రేమైన పాలండి పరిశుద్ధమైన శాస్త్రమైన నామముని స్తోత్రములు తెలియజేస్తాడు నాకు నాతో మీరు మాటలాడి ఆదరించి ఉన్న విధానాలను బట్టి మీరు కుటుంబులు ప్రతి స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఆయన నమ్మదైన దేవుడు కనకరంగుల దేవుడు కుకరాల దేవుడైనాయన ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడారు మేము స్వలాభం కోసం కాకుండా స్వార్థం కోసం కాకుండా మీ మహిమ కొరకు మేము మీ సాగు చేయనట్లుగా మీ పనిలో ముందుకు సాగినట్లుగా మీరు నాకు కొద్ది బయట చేయమని రాధేపడుతున్నాను దాన్ని తోడించండి సహాయం చేయండి ఆదరించి ఆస్వాదించి బలపరచం కానీ ప్రమలు స్తోత్రాలు కాచి కాపాడారు చెప్పినటువంటి సహోదరులు చేపట్టిన ప్రయత్నాలం చేసుకుని ఆరోగ్యం చేస్తున్నాం అనుగ్రహించండిగా నడిపించండి మా ప్రభుత్వం మా ప్రియులు ఇక్కడ జాయింట్ కాలేజ్ పోయారు వారందరిపంచే మా ప్రభుత్వం దినాల్లో మా ప్రియులు ఏ తల్లి ప్రభుత్వ ప్రభుత్వ వారితో మీరు మాట్లాడని వారిని ఆదరించమని అక్కడ ప్రార్థన చేస్తున్నాం కనుక నుంచి సహాయం చేయండి తర్వాత జరగ చాలన్నీ ఆశ్రయకరంగా జరగడానికి సహాయం చేయండి కనుక నుంచి కృషి చూపించమని ప్రార్థన చేస్తాం అంటే మీకు ఏమన్నా స్తోత్రాలు ఆయన ఇంకా చాలా రోజుల తర్వాత మరో రోజు సాహసించడానికి కృషి చేపించారు అని బట్టి మీకు తోటలు మా ప్రభుత్వ తెలియదు మీ కొరకు ఎంతో ఆశ ఉంది మా ప్రభుత్వాలు తపన కానీ మా ప్రభుత్వ మరి ఉన్నారు కారణాలు మాకు తెలియదు దయచేసి మా ప్రభుత్వాలు ఇంతకుముందు ఈ రోజు మాట్లాడుకున్నాం ముత్తి ప్రాంతంలో మన దగ్గర పరిచయం మరి జరిగించవలసి ఉంది కానీ పరిస్థితులు బట్టి అక్కడ మేము ఆ అవకాశాన్ని మేము మరి పోగొట్టుకున్నామని దైవం చెప్పలేదండి కదా ఏ అవకాశం వచ్చినా దాన్ని విజయవంతంగా వాటి ప్రూఫ్ అంత కొనసాగించడానికి కావలసిన కృపను దయచేయండి ఏ విధమైన చేతులైన మా విజి శాస్త్ర విడిచే లోపు సంపాదించాలని ఆశతో ఉన్న కృపజించండి మరి ఏ పరిస్థితులు వారిని వెనకలాగని మరి ఏ పరిస్థితుల్లో వారి తండ్రి ఇబ్బంది పడలేని పరిస్థితులు ఉన్నారో మాకు తెలియదు వారి కుటుంబ పరిస్థితి వారి ఆరోగ్య పరిస్థితి మీ చేతికి అప్పగించుకుంటున్నా మీ ఆత్మకార్యం వెలిగించండి వారిని ఆరాధించండి వారిని బలపరచండి నాకు నా మీకు వరకు నమ్మకంగా ఏదో చెయ్యాలనేటువంటి తపంతో టార్గెట్ చేసి వారిని జీవితాలతో ఆడుకుంటూ ఇబ్బంది పడుతున్నాడు ఏ సున్నాలు పట్టిదైనటువంటి ఆ పోరాటం నాశనం అయిపోవును మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని వారికి దయచేయండి బలపరచు మైందండి ఆయన మీకు వండవ చక్రవర్తి సార్ని బట్టి మరి అయ్యింది డాక్టర్ గారిని బట్టి నీకు వన్నదాయన వారిని పట్ల జ్ఞాపం చేసుకోండి సంసారంలో ఉన్నవాళ్ళు వారిలో జ్ఞాపకం చేసుకుని దర్శించండి వారు చేసిన పని ప్రయాణాలని ప్రాంతాన్ని ప్రయత్నాలను ఉద్యోగించి ఆస్వాదించండి కనుక నుంచి సహాయం చేయండి దేవుడి ప్రభుత్వా విజయం దొంగనాడు మీరు మా గొప్ప కనుక ఉన్న పని ఎత్తు డ్రాప్ అయ్యారు మళ్ళా మా ప్రభుత్వా సహాయం చేయండి కనుక నుంచి కొంచెం చోట్ల నుంచి ఆదరించండి ప్రానికి వంద తెలియజేస్తా ఉన్నాం మా దైవ్ మా ప్రభుత్వ పేరు కొట్లో జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించి వారికి కావాల్సినటువంటి మా ప్రండి సన్నిధి మా ప్రభుత్వ మీ జ్ఞానము దయచేయండి ప్రభుత్వ మీ చెప్పే మరి దయర్జన్ ద్వారా మరి ఈ విధాకం కావలసిన మా గ్రంథాల నుంచి జ్ఞానం మాతో మా చర్చలు ప్రారంభించడానికి మీరు సహాయించండి అది ఎలా అవకాశం ఉంటుందో మేము ఆలోచన చేసి ఆసక్తిగా కార్యక్రమాన్ని ప్రారంభించి జరిగించడానికి సహాయం చేయండి మీరేండి ఒక అనుకూలమైన సమయాన్ని అవకాశాన్ని ప్రసాదిస్తారని అందుకున్నాం చూపించండి ధన పరిశ్రమ నడిపించి మహిళ పొందమో చక్కని అవకాశం కొందేస్తూ ఆటంకంగా అభ్యంతరం లేకుండా నేను ఈ రోజు ఆ ఆరాధనలో పాలు పడడానికి మొబైల్ ఆరాధనలో సహాయం చేసేందుకు అనుకోండి దీని సమయంలో కూడా చేసిన ప్రాధాన్యండి ఆత్మకార్యం జరిగించండి ప్రార్థన చేసే తిరగబండి వదిన కర్వాలే వాళ్ళు తెరిచిన కాలం అంతా నిర్మల తెలుస్తా కాపాడికి నన్ను పెట్టే నీకు ఎంతో అందాలు ప్రవ ఇండి నీ యొక్క నూతనమైన కృపను మాకు అనుగురించి నడిపించుకొని ప్రార్థిస్తున్నాయి గట్టడితో పరుషులతతో నీ వరకు దేవ చేయమని ప్రార్థిస్తున్నాను ఇలా మీరు మొత్తం మాట్లాడారు కాగా ఇవి అన్ని మనుషులకు సాధ్యమేనైనా పౌన్ ప్రభావం ఇవి ఏమంత కష్టతరమైనవి కావునైనా పైన ప్రభావం మనుషులు వల్ల మనుషులు వాళ్ళతో ప్రభుత్వం అవకాశం చోటించి ప్రభావ మీ తలంపులన్నీ తీసుకేసినట్లయినా సరి మేము మీ అధికారానికి లోబడి లావుగా చేర్పడమని ప్రార్థిస్తున్నాం అటువంటి ఆసక్తిని ఆశ మాహుల్ పుట్టించమని ప్రార్థిస్తున్నాం ఇంత పనులున్నా గానీ ఎంతగా ఒక వైఖర సమస్యలున్నా గానీ ప్రభావం ప్రాధాన్యత ఇవ్వాలి ప్రార్థనలో వాక్యంలో ప్రభుత్వ ధ్యానంలో ఆరాధనలో మేము అటువంటి సేవలు మామలన్నీ ్రదర్స్ అందరిని ఆశ్రించండి పాల్గొనలేని బ్రదర్స్ కనిపణి వాళ్ళు నగ్నమైన పనులలో వారికి విజయం తెచ్చేయండి ప్రభావ ఈ ప్రార్థనలో మరి తిరిగి పాల్పనులు అన్న చేపడండి ప్రభావ చిత్తానుసరంగా నడిపించండి ప్రభావ మీ ఆరాధన ఎంత కాలం వెళితే ఆ అంతకాలం నేను మాకు సిద్ధంగా ఉన్నాం ప్రభావ పాల్గొనడానికి మీరే నడిపించి మహిళ ప్రార్థిస్తున్నాను ప్రభావ ఏ రీతిగా కనిపించి మీ సన్నిధిలో సమయాన్ని మీకు ఎంతో ఆదాలు తండ్రి అద్భుతాలు చేయండి ప్రభావ పశువులు తెచ్చేయండి మనుషుల నడిపించండి ప్రభు సౌరంగా వైరస్ బాధితులందరినీ ఆదరించండి రక్షించండి మీతో ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం సౌరవత ఇంతవరకు వ్యాక్సిన్స్ రాలేదు ప్రభుత్వం రావాలని కూడా మీరు మాకు హెచ్చరించినారు ముందుగానే ఎందుకంటే ఇది ఆర్ఎన్ఏ వైరస్ అన్నారు ప్రభావ దీనికి వ్యాక్సిన్స్ రావాలని కూడా మీరు చూపిస్తారు మార్చులని కానీ ప్రభావ మనుషులందరూ వ్యాక్సిన్స్ కావాలా కావాలని ప్రార్థించినారు నేను స్వచ్ఛతంగా మీరు రావాలా గానీ వ్యాక్సిన్స్ నుంచి ఎప్పుడు రాదు నేను మీ యొక్క కన్మలే స్వస్థల నడిపించి మనకు ఆశిస్తున్నాం హృదయానికి అక్కడ మాకు స్వస్థ అవసరం ఉన్నాయి ఉదయాన్ని తొలగించండి మీరే మహిమలంతా మనకు ఆకలిస్తున్నాం ప్రజా సంఘాన్ని ఆశ్రించండి రక్షణ ఆశ్రయించండి తన అభివృద్ధి పరచండి పౌన ప్రభావ కన్నీకమంది ఆ సంపాదనలో సంఘాన్ని నడిపించి మనకు ఆదరిస్తున్నాం ప్రజలను మనోషి ప్రజలను ఆదరించండి మనోష కుటుంబంలో ప్రవ తన అభివృద్ధి చనిపోయి ఉంటుండగా పురవ్వా ఆ కుటుంబానికి ఆదరణ మీ కొరకు సేవ చేసిన వాడు ప్రండి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం మీరే తెలియదు మనసు కుటుంబికులకు అందరికీ ఆదరణ ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరు కూడా తప్పిపోయిన అందరూ వరకు జీవించడా చేయపడండి మనసు దానికి ఆదరణ ఇచ్చండి ధైర్యమార్గించండి నిరీక్షణ బలపరిచి నడిపించామని ప్రార్థిస్తున్నాం ఎన్న చిని విధానంగా సేవ చేయాల చేయడం అని ప్రార్థిస్తున్నాం తండ్రి విజయ్ గురించి క్లాస్ చేస్తున్నట్టుగా ఆచరించండి స్వతంత్రచిం తన కొట్టిన జీవును ఆదరించండి తర్వా హాస్టల్ గురించి క్లాస్ చేస్తున్నాడు తను చేసిన పనుల్లో తన మళ్ళీ బహు కష్టకరంగా ఉంది తర్వాత జాబ్ అయితే బిజినెస్ చాలా సఫరింగ్ ఉన్నాయి తర్వాత అవునైనా ఎంప్లాయీస్ ని పోషించాలా తన కాంప్రమైజ్ కాకుండా ఈ లాక్ డౌన్ లో మీరు సాలరీస్ ఎంత తనిచ్చినందుకు మీకు ఎంతో బనాయినా చాలరీ పరిచయం తర్వాత ఇంకెంత మంది తన అందులో పోషించండి తన కుటుంబాన్ని పోషించండి తను అయితే లోన్స్ చూసినా సహాయపడండి మీ వరకు సాక్షిస్తుందేనా రాకవరణలో పరుచుకోండి ధైర్యంగా మీరు సత్యాన్ని ప్రకటించాలని నడిపించమని అభిషేకాల మమ్మల్ని నడిపించి మీ రాకవరణలో పరుచుకోమని క్రీస్ పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నుర దేవానికి స్థుతులు స్తోత్రమే గొప్ప దేవ మహోన్నురా తండ్రికి వందాని ప్రభా ఈ దినవంతా ప్రభావ మీరే మాకు సహాయకలుగు నీకు వందాలి మీ వాక్యం ధర ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా మళ్ళు హెచ్చరించిన ప్రభావ నీకు వందాలి ప్రభా నా దేవ ఇసు ప్రభావం కాలం అంతా ప్రభావ మీకు సత్యంగా ప్రకటించాలి అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభాయన ఇసు ప్రభా సే ఆసక్తి కలిగిన అనేక ప్రభావ తన ఈ వాక్యం మేము ప్రకటించాల ప్రభా నైనాభ ఎంతో మంది బిడెలైనా ఆయన ఇసు ప్రభావ తప్పిన గురెల్లాగా నేస్తూ ప్రభావం అందరూ ప్రభు తిరిగి మీ సన్నిధికి మీ మార్గంలోకి రావాల ప్రభావ మమ్మల్ని హెచ్చరించినారు ఆయన నీకు వందాలని మీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయ ప్రభావాలు మేము చింతకుండా దేని మేము భయపడుకున్న ప్రవా ఆయన మీ అందరి నిరీక్షణ కలిగే ప్రభావా చూపు మార్గలు మేము ముందుకు సాగిపోయి బిడ్డ మమ్మల్ని తయారు చేయడం ప్రాధిస్తాం ఏ విషయంలో కాని కాంప్రమైజ్ కాకుండా ప్రభావ మీ కొరకు రోషం కలిగి జీవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రాధిష్టం ఆయన ఈ రీతిగా ధైర్యంగా మీకు ప్రకటించినారు విశేషమైన అద్భుతాలు జరిగిన వాళ్ళు సేవల వాళ్ళకి ఏక హృదయం కలిగి ఏకాత్మ కలిగే ప్రభావం వాళ్ళు ప్రార్థించినారు బహు ధైర్యంగా ప్రభావ మీకు పునరుద్ధం గురించి ప్రకటించినారు ఏసునామం గురించి ప్రకటించినారు ప్రభా అలాంటి ధైర్యంతో ప్రభావ చివరి కాలం వేసు వార్త మేము ప్రకటించాల ప్రభాయన ఏసు ప్రభావ అతన్ని మేము దేని విషయంలో మేము భయపడకుండా మీరు సహాయపడమని ప్రార్థిస్తాం విశేషమైన అద్భుతాల ప్రభావ మా సేవ జీవితం అందరి జీవితాలను మేము జరిగించమని ప్రార్థిస్తాం ప్రతి ఒక్కరు ప్రభావ నిజమైన దేవుడు ఏసుక్రీస్తువుని అన్నకులు తెలుసుకోవాలా మీచేందుకు రావాలా ఆ పోస్టుల ద్వారా జరిగిన సృత్యక్రియలు మహాత్కరాల జరిగిన ఎంతో మంది ప్రభుత్వం వచ్చిన బంధువు మనసు మేము అందరం చేయాలనే సహాయపడండి ప్రతి సంఘం చేయాలి ప్రభావ ఓ ప్రభావ సత్కీయ ఆసక్తి కలగాల ప్రభావ ఈ రోజు మనుషులకు ఆసక్తి లేదు ప్రభావ ఆసక్తిని పుట్టించమని ప్రార్థిస్తాం ఆయన ప్రతి హృదయంలో ప్రభావ ఆయన ఇసు ప్రభావ ఆసక్తిని మందులు ఆత్మ తీవ్రత కలిగి మేము ముందుకోవాలని సహాయపడండి నా ప్రభావ ఆత్మల సంపద కలిగి ఉండాలా ఆత్మలు సంపాదించి అలాంటి సంపాదన కోసం ప్రయాసపడాల ప్రభావ ఆయన ఈ లోకంలో మనుషులు ఏదో సంపాదించుకున్న ప్రయాసపడుతున్నారు ఆత్మసంబైన సంపూర్ణమే ప్రయాస పడాలా కానీ అవి కూడా మీరు మాకు ఇస్తారు ప్రభావ కానీ మా గురువు మటుకు ప్రభావా మీరు చెప్పిన పని ప్రభావ తర్వాత మీకు ఏది ఏది ఇస్తున్నా అలాంటి ప్రయాసం ఏం పోలగానే సాయపడని అందులో ఈ లోకా అయ్యితమైన వాటిలో మీరు చెక్కబడకుండా వాటిని అవకాశం లేకుండా ప్రభావా ఉత్తమైన సంపూర్ణమే మీ చిత్తాన్ని పరీక్షిస్తూ మీ కొరకు జీవించే బిడ్డలుగా అనేక మీకు నడిపించే బిడ్డలుగా మమ్మల్ని తాజమే ప్రార్థిస్తానైనా గ్రూప్స్ లో ఉన్న ప్రతి బ్రదర్స్ మీరు అందరూ దీవించి ఆశీర్దించుకుని ప్రార్థిష్టమైన వాళ్ళ కుటుంబం నుంచి ప్రార్థిష్టం దేవత లేదా మీరు బలపరిచిన నూతన మీరు అభిషేకించండి సేవలు మీరు వాడుకున్న వాళ్ళ తమ్ముడు ప్రభావితం నిద్రించిన ప్రభావ మీరు విశ్వసిస్తున్నాం సంపూర్ణంగా ప్రభావకు వర్లు ప్రభావానికి వందలు కావా ఆ కుటుంబానికి నిరీక్షణ ఆధారంగా ఇచ్చేది మీ సమాధానం గురించి మనం ప్రార్థిస్తున్నాం దుఃఖాన్ని కొట్టివే ప్రభావ ఉల్లాసవత్ ధరింపు వచ్చే విశేషమైన సేవలు కొడుకు చేయాలని సాయపడని మనం ప్రార్థిష్టమైన ఎందుకంటే మా జీవం మీద దాచబడి మా ఇచ్చిన మీరే ప్రభా సమస్త మీరే ప్రభా నీకు వనల్ని ఆయన గొప్ప దేవ ఈ మా యాత్ర మేము ముగించుకోవాలి ప్రభావ తొరగలని ఆయన ఆయన రాక తొరిగింది ఇచ్చిన తలాంతులు మీ భయం వద్దనే వాడుకోవాలి కుటుంబంతో రాష్ట్రించదేశ్వర బ్రదేశ్వర కుటుంబాల బంధువుని ఓ ప్రభు అందరినీ ప్రభావ ఆదరించి బలపరిచి ఇంకెంతమంది రక్షణ మార్పులు లేరో వాళ్ళ కుటుంబంలో ప్రభు అందరూ రక్షణ నడిపించమని ప్రార్థిష్టమైన ఈసారి ప్రభావ మీరు ఆదరించండి బలపచ్చమని ప్రార్థిస్తున్నారు కుటుంబాలకు ఓదార్పు దాని ప్రాధిష్టమైన మీరు నిరు పడుకున్న ప్రభావ ఆయన తన ఇసుకు హొంగిపోకుండా చోలిపోకున్న ప్రభావం మీరు బలపచ్చమని ప్రార్థిష్టమైన మీరు ఆదరించండి ఆయన నూతనంగా మీరు అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తాం ఆ రీతిగా ప్రభా విజయ తాగి స్వస్థపతి కుటుంబాలను మీరు రక్షించుకోమని ప్రార్థిష్టమైన గొప్ప దేవస్యకృతి ప్రభావ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచని తన పరిచర్ గొప్ప సాక్షి పెట్టుకోవాలని ప్రార్థిస్తాం అన్ని సమస్యలు ప్రార్థిస్తాం పరిచయ దీవించే ప్రభావ నీటి సత్యను ప్రకటించాలకులు ప్రభావ ప్రయోజనిక మీరు వాక్యాల ప్రభావ ప్రకటించాలకుల సంఘాలు అనేక నిత్యం నడిపించాలి వాడుకోమని ప్రార్థిస్తాం నా దేవ చంద్రశేఖర కూడా మీరు తాకట ప్రవా మంచి ఆరోగ్యం దయచేయం ప్రభావ ఆయన కూడా మీరు తోడు నడు ప్రభావ ఇంకా ఈ పరిచర్ ప్రభావ ముందు ముందు కొనసాగల ప్రభావ అనేకులు ప్రభావి పరిచర్లు పాల్పొందాలా ఆయన అనేకులు ఈ వాక్యమీని ప్రభావం సత్యను గ్రహించాల ప్రభా ఇక ఇక యూట్యూబ్ ఛానల్ మీరు ఆశ్రయించి ప్రభావ ఈ వాక్యాల ప్రభావ నలు నలుగు ప్రాంతాల్లో ప్రభావ పోలాగే సాయపడమని ప్రాణిస్తామైనా గొప్పదేవ ఈసు ప్రభాయినాసు ప్రభా ఈ లోకంలో ప్రభావెంతో భయంకరమైన పరిస్థితులు ఉంటుంది ప్రభా మేము దీని భయపడకుండా సమాధాన పడుకున్న ప్రభా అయినా మేము మీ కొరకు జీవించాలా మీ వెలుగును అనేక మేము ప్రకటించాలా ప్రభా అయినా మా భవిష్యత్తులో గురించి మాకు ఏ బాధ లేదు ప్రభావ మా చింతా యావత్తు మీద ఇస్తున్న ప్రభా దేని గురించి మీ భయపడుకున్న నమ్మిక మాత్రం ఉంచేవైన ప్రభా పరిషత్ ఎదుగుతాను మీరే మా నిరీక్షణ మా ఆధారం ప్రభా ఆయన ఇస్తా మేము ఏమైనా ఉన్నావు కానీ ప్రభావ మీరే మాకు నడిపించే దేవుడు ప్రభా నీకు వందా మా భవిష్యత్తులో మా జీవం మీద దాచబడిన ప్రభావ నీకు వంద మా గురించి ఏ బాధ లేదు ప్రభావ ఎందుకంటే మాకు ఒక చింత మాకు మీకు మీకు భారం కలిగి ఉండాలా ప్రభా ఆయన ఇస్తా నీకు నశించిపోతున్న ఆత్మల ప్రభావ వాళ్ళందరినీ చింతగా నడిపించాలా ప్రభా ఆయన ఇస్తు దర్శనం మేము చేయలేకపోతున్నాం ప్రభావం క్షమించమని ప్రార్థిస్తాము తిరిగి ఈరోజు మమ్మల్ని హెచ్చరించినారు ఒక ప్రభా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకి వెళ్ళినా ప్రభావ తిరిగి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రభావాలను దర్శించాలా ప్రభావ వాళ్ళ గురించి ప్రార్థించాలా ఆయన మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తాం మీరు నడిపించమని ప్రార్థిస్తాం ఆటంకాలను కొట్టివేండి ప్రభావ ఇద్దరి అంతా మీకు నూతనైన కురుకురకు అనుగ్రహించండి ప్రతి పని వాళ్ళంతట్లో ఘన విజయమని గురించి ఆటంకాలను కొట్టివ్వండి ప్రభావ ఆయన మీరు మాకు విజయం తెచ్చండి ప్రతి చోట మీ కొడుకు మమ్మల్ని సాక్షి పెట్టుకోమని ప్రార్థిస్తాం ఇంకా మీరు నర్శించి మాట్లాడండి బలపరచమని ప్రార్థిస్తాం వాళ్ళు చేసే ఉద్యోగంలో జాబ్స్ వాళ్ళ పని వాళ్ళ అంతట్లో గురించి వాళ్ళ కుటుంబాలను మీరు పోషించండి ప్రభావ ఇంత కాలం వరకు మిమ్మల్ని పోషించారు భయంకరమైన పరిస్థితి ఉంటుంది ప్రభావ మీకు అంతః పూర్వం మమ్మల్ని దాచుకున్నారు ప్రభావ వందండి ఇక రెక్కల కింద మమ్మల్ని ఆశ్రమే పెట్టుకుని మీకు రెక్కల కింద మాకు ఆశ్రమైనా నీకు వందాలైనా మీ రెక్కల కింద దాచుకున్నారు మమ్మల్ని ప్రభావకు వందాలని మీ ఎక్కల కింద ఉండాలా ప్రభావ ఆయన ఇస్తు ప్రభావ తను మీకు వందా మీ కావదలు మీ కృపలో మేము ఉండాలా ప్రవ్వ ఆయన అనేకులు మీ కృపలోకి రావాలా మీ కృప ప్రత్యక్షమైంది ప్రవ్వ కానీ ప్రభావది ఎవరు ప్రస్తు గ్రహిస్తలేదు ప్రభావ కంకరించిన ప్రతి ఒక్క బిడ ఓ దేవాతి దేవ మీరే సాయపడపడమని ప్రార్థిస్తామైనా ప్రతి ఒక్క బిడ మీతో ఆకర్షింపబడాలని మీరు అక్కడ తొరిగింది ప్రభావ మీరు సిద్ధపడాలి అన్నికులు మీరు సిద్ధపరచాలి ప్రభావ మీరే మాకు విజయమని గురించి ఓ ప్రభావ తన్ని వెళ్ళిపో మార్గం సరళించి మనం సాధిస్తాను అంటే గొప్ప సేవను నేను ఎన్నికలు చేయాలా ప్రభావ మాకు ఇచ్చిన పరిచయంని మేము ముందు సాగి తీసుకొని పోవాలా కడ ముట్టించాలా చివరి వరకు ఆయన విశ్వాసాన్ని కాపాడుకోవాలా ప్రభావ ఆయన ఇసుక మేము తొలగిపోకుండా మా పిలుపు మా ఏర్పాటు ఇచ్చే మరీ జాగ్రత్త పడి మేము జీవించాలి ప్రత్యక్షణ మేము జాగ్రత్త పడాలి ప్రభావ ఆయన ఎక్కడ నిర్లక్ష్యం ఇచ్చినా గానీ ప్రభావం చెక్కబడతాం ప్రభావం చెక్కబడుకున్న ప్రవ్వా ఆయన ఎప్పుడు వెళ్ళినప్పుడు ప్రభా మీ అందరినీ ఆనందించాలా మీ వాక్యంలో మేము జీవించాలా మీ సన్నిధిలో మేము జీవించాలా ప్రభావం విశ్వాసంతో సహాయపడమని త్వరలో ఆయన పరిశుద్ధ నామంగా ప్రార్థించిన తండ్రి ఆమె మనోజ్ గారు చేయండి మనసు సమీపించింది సుప్రభ నా దివాని ముట్టని తాకండి ఏం పేరు మీకు తెలుసుదేవా ఆశ్రమించి ఇంకా ఆత్మవరాలతో నింకా మీ సేవలు వాడుకోలేభ అలాదివాని కుటుంబంలో ఇంతమంది మారాలి వాళ్ళకి తడుతు రావాలా వాళ్ళకి సేవలు కావాలి సుప్రభించండి విజయం దయచేయండి నా దీవాన్ని శ్రోతం చేస్తాం మన సేసు రవి జ్ఞానం చేయ తెలియచేయండి ఆశీర్వాదం దీవించి పనిలో జీవించి చేయి మొదట ఆశీర్వాద దీవించి కుటుంబం ఎవరు మారలే అందరు మారాలా తక్షణం పొందాలా శ్రీవారి జరగాల ఫ్యామిలీ పేరు జరగాల ఆశీర్వాదించి పిల్లల మీతో మీరే ఖరీం చేయాలి నాది అన్ని స్వల్పం చేస్తాం అలాడిపభ అన్న ముట్టని తాకండి అన్నకు దీవించి ఇంకా స్వచ్ఛాన్ని తెరపెట్టని ఇంకా అలడి మొదటి చేయాలా అభిషేకం తెలిసి జీవించి అన్న సేపు తాకండి అక్కడ అభిప్రాయం చేయను బంధించండి నా దీవానికి రాలే వాళ్ళకి జీవించి వాళ్ళకి పోషించి పనులు జ్ఞానం చేసి జీవించి ఆశీర్వదించి మీరు మీ బలం ధర స్థిరపరిచి బలపరిచి మీ చిత్తాన్ని మీ తన నెరవేర్చుకొని నడిపించమని రాని ఉన్న మన ప్రభుత్వం వేసుకుల ఒక కృప సమాధానం నడిపిస్తూ మనందరికి ముఖ్యంగా మనోజ్ వ్యక్త కుటుంబికులకి సదాకాలం తో ఇందుకూ సార్ అన్నీ రికార్డింగ్ చేసిన పంపిస్తాను ఫ్రెజ అందర ఫ్రెడ్ అయితే ఫ్రెడ్ రేపు